సర్వసృష్టికర్తైన ప్రభానికే వందనాలు ప్రభ మా మదర్ ఉన్న తండ్రి ప్రభ మా మద్దర్ ఉన్న తండ్రినికే వందనాలు ప్రభా ఇసయ్యా ఇచ్చిన ఈ ధన్యతను నీకు వందనాలు ప్రభ ఈ ధన్యత లేకుండా ఎంతో నశించిపోతున్నారు ప్రభా ఈ టైం ఈ దినం ఇచ్చిన విధానాన్ని నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ఏసూ ప్రభ మమ్మల్నింతగానో ప్రేమించి ఏసు ప్రభ ఈ కృపల్లో మమ్మల్ని భద్రప్రశ్న దేవానికి కోట్లాది వందనాలు ప్రవ్వ ఈ సమయమందు యేసుప్రభ యాంతట్ల మీరు తోడు నడిపించి మాకు విజయాన్ని మీద దయచేయండి ఏసుప్రభ పాటల ద్వారా మై పొందండి ప్రభావ వాకం చేత మమ్మల్ని బలపరచండి దీవించండి ఆశీర్వదించి రాని బిడగా యేసుప్రభ తొందరగా నడిపించి వాళ్ళకు నాటంకాలను తొలగించండి వచ్చిన ఒక పత బిడను దయచేయండి ఆశీర్వాదాలు దయచేసి ఈ రాక్కడకే సిద్ధపరుచుకోమని నజడకుమడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ Raktamo impinayudagu opa ్రీ సరపుడు శ్రవి చున నియోక పాటి నిర్మూల మ sugar pill ne rakam be chalu nu yesundu na go maruga asil vachavaga sri ధురక్త <Nanadhu> మధునా సోదు ప్రభా పర్శున దీవ ఈ దినం మిచ్చిన ప్రభా ఇంత మంది చూడలేక ఉన్నారు మరి భూలో కుండ మాకు సద్దుడుకు పెట్టిన దీవానికి శ్రుతం మా బ్రాహ్మణ సాకుల దివా ఇజ్రాయెల్ పరిశుద్ధ దీవ నిన్న రైతు ఒకరి దిన దీవా నా దీవానికి శృతం ఎస్సప్రభా ఈ వాక్యం తన మాట్లాడి ఇంకా సరస్వత్ నడిపిస్తే వాగ్దం చేస్తుండ్రు ఈ సత్యాన్ని గ్రహించేలా తీసుకెళ్ళే మనసు దని మా జ్ఞానం తొలగించి మీ జ్ఞానం దచ్చని మా ప్రార్థన అంతా మీకు అధికారం చేస్తుండ్రు ఈ వాక్యాల ప్రభ మా ఉద్యమంలో ప్రభ మరి ఇన్నకుండా మేము ప్రకటించే వాళ్ళు ప్రకటించే వాళ్ళు ఉండాలి సుప్రభ ప్రసిద్ధాత్మ సహాయం చేసి ప్రతి ఆటగాలు దగ్గర కాల్చిన్ సార్ మన అయ్యా దిలీప్ ఉన్నారు అవి వాళ్ళ దిలీప్ నేనున్నాను బ్రదర్ సరే బ్రదరా కొంచెం సాయం చేయి రోమాగ్జామ్ ఒకటి వచ్చిన కాగా నా వల నేనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను కాగా మరొక చదువు బ్రదర్ నా వలన మట్టుకు అనేది ఈ రోమా సంఘంకు ప్రభు దేవుని వాక్యం ఆసక్తితో భోజనకు ప్రభు మన మన పాలుకు మన ఏర్పరచుకున్న చూస్తాం ఆయన ఎట్లా ఆసక్తి కలిగి ఉన్నావు ప్రభువుకు నేను ఎట్లా ఆసక్తి కలిగి ఉన్నాను మీరు బి అదే ఆసక్తి కలిగి ఉండాలని దేవుని యొక్క పరిశుధాత్మ ధర ఆయన ధర కాగా మీకు రోమానియన్ మీకు అలంగా ఉన్నాను అలలి ఎప్పుడు చేస్తే మనం సిద్ధంగా ఉండాలి స్వార్థ చెప్తాను మనం ఎప్పుడు చేస్తే సిద్ధంగా ఉండాలా ఇక్కడ పోయినాక మన సిద్ధం ఉన్నాం మనం ఉండాలని గయమంటుడు కదా ఇంకా సువార్త గురించి స్వార్థ గురించి నేను సిగ్గుపడ సిగ్గుపడవాడను అలా స్వార్థ గురించి నేను సిగ్గుపడేవాను చాలా మంది స్వార్థ చెప్తే సిగ్గుపడతారు కదా చెప్పు అంటే ప్రభు ఒక్క చెప్పు ఒక శిష్యులకు భూలోకంలో మాట చెప్తాడు ప్రభు ఎవరు భూలోకంలో ఒప్పుకుంటా పర్లోకం ఉండే నేను ఒప్పుకుంటా అంటాడు భూలోకంలో ఎవరు ఒప్పు అంటే ఆయన స్వార్థ చెప్పిన మన ఎవరు ఒప్పుకోరంటే వీళ్ళు స్వార్థ చెప్పడు వాళ్ళకు దేవుడు ఒప్పుకోరంటే ఆధీనం అయితే నేను సిగ్గుపడం కాదు అంటే సువార్థ చెప్తుంటే ఇది చూస్తే మనం రెండో రాకడమీ అయిన దగ్గర సిగ్గుపడం మనం ఎందుకంటే పని ఉంటే మనం సిగ్గుపడం అలా మనం దేనికి సిగ్గుపడద్దు ఎందుకంటే మన సిగ్గు అప్పుడే ఎప్పుడు మనం బాప్తం తీసుకున్నాం మనం సిగ్గుపడం వాడుండే అంటే ఈ లోకం కానీ ఇప్పుడు దేవుడు ఉన్నా కనుక మనం సిగ్గుపడదు సువార్తనే అయితే ఇక్కడ చూస్తే చదువురా ఇంకా హలో చెప్పండి బ్రెదర్ ఆ చదువు చదువు సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను ఏనక నమ్ము ప్రతివానికి నమ్ము ప్రతివానికి మొదట యూదినికి మొదట యూదినికి దేశస్తునికి దేశ కూడా రక్షణ కలుగు చేయుటకు అలలియమంటారు యూత్ దేశానికి మన గ్రీసు దేశానికి రక్షణ కలిగించకు అది దేవుని శక్తి ఉన్నది అలలియ దేవునికి శక్తి అయి ఉన్నదని పాలు వస్తున్నాడు అలలియ కానీ భక్తి ఉంది లోకంలో శక్తి లేదు దేవుని ఒక శక్తి ఉన్నది ఇక్కడ పౌరులు చెప్తున్నాడు చదువురా ఇంకా ఎందుకనినా ఎందుకనికా నీతి మంతుడు విశ్వాసం మూలముగా నీతి మంత్రులు ఏమైనా రక్షణ పొందేవారు నీ విశ్వాసం మూలంగా జీవించిన ప్రకారము జీవించమని రాయ ప్రకారము విశ్వాసం మూలముగా విశ్వాసం మూలంగా అంతకంతకు అంతకంతకు విశ్వాసము కలుగునట్లు విశ్వాసం కలిగినట్టు దేవుని నీతి దేవుని నీతి దాని దాని ఎందుబడుతున్నది అలా దాని ఎందు బయలుపరచబడినది ఎంత మనుతున్నావు దేవుని ఒక స్వార్థప్తే ప్రభు చెప్పిన కదా నా నీతి రాజవేతుకోమని అలా అంతకాతుకుంటే దేవుని ఒక నీతి అంటే ప్రభే నీతి ప్రభు కనుక ఆ నీతి బయలుపరచబడుతుంది మా నీతి మంత్రుడు ప్రభు కనుక అనేక రాష్ట్రాలు మనకు దేవుడు ఇక్కడ చెప్తున్నాడు కానీ ఇక్కడ చూస్తే పేతురాన్ని పత్రిక చూద్దాం ఎన్నో పత్రిక ఫస్ట్ ఫస్ట్ రైతులు రెండో పత్రిక ఫస్ట్ చాప్టర్ ఐదు బ్రద ఐదు వచ్చిన ఆ హేతు చేతని ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై అలా ఇక్కడ ఏమంటూ ఆ హేతు చేతని ఈ కారణం వచ్చేది మీరు పూర్ణ జాగ్రత్త ఉండాలా అని పావులు భక్తుడు ఇక్కడ పేతురు చెప్తున్నాడు ఇక్కడ పేతురు పూర్ణ జాగ్రత్త ఉండాలా మనం పూర్ణ జాగ్రత్త మేల్కొని ఉండాలా ఇంకేమంటాడు మీ విశ్వాసము అందు ఇప్పుడు ఇక్కడ మీ విశ్వాసం సద్గుణమును అలా మంచి గుణం ఇక్కడ చూడు అక్కడ పౌలు ధర చెప్పినాడు మీ విశ్వాసం అంతందుకు ఎదగాల నీతి సంపూర్ణ బయలుపరచకూడదు ఇక్కడేమంటాడు మీ సద్గుణం మంచి గుణము సద్గుణము నందు జ్ఞానమును అసలు సద్గుణం అంటే సరిపోదు జ్ఞానం బి ఉండాలా దేవుని ఒక దైవ జ్ఞానం కలిగి ఉండాలా అని చెప్తుండ్రు పేతుడు జ్ఞానమందు ఆశా నిగ్రహమును ఆశా నిగ్రహం బి ఉండాలంట ఇక్కడ ఇవన్నీ చెప్తుండు ఆశా నిగ్రహమును ఆశా నిగ్రహము నందు సహనమును ఆశా నిగ్రమును సహనమును సహనము భక్తిని చాలా ముందు భక్తిని భక్తి సహోదర ప్రేమను భక్తి ఎందు సౌదర ప్రేమను అంటే సవాసం సౌద ఇంకా సహోదర ప్రేమ దయను అమర్చుకునుడి అలలియ అమర్చుకుని అంటే కూర్చుకోండి అమర్చుకోండి హలలియా ఇది ముఖ్యమని చెప్తున్నాడు పేతురు ఇక్కడ ఆ బ్రదర్ ఇవి మీకు కలిగి ఇది కలిగి విస్తరించిన ఎడల అలా ఈ కలిగిన తర్వాత ఏంటైనా విస్తరించాలా ఎక్కువ కావాలని చెప్తుండ్రు ఈ కలిగినాక మీరు పెట్టుకోద్దు విస్తరించాలా ఎక్కడ పోయినా విస్తరించాలా ఈ ప్రేమ అది మన ప్రభు గురించిన అది అది మన ప్రభు ఏసు గురించి గురించిన అనుభవ జ్ఞాన విషయంలో అలా మన ప్రభు ఏసు క్రీస్తు అనుభవ జ్ఞానం వలన నువ్వు మిమ్మును సోమారులైన అలా అనుభవ జ్ఞానం అంటే నువ్వు సోమారు కా సోమారు కావంట ఎందుకంటే అక్కడ ఏమంటాడు సిద్ధంగా ఉన్నానని పౌరు భక్తు పౌరు భక్తులు చెప్తున్నాడు సిద్ధంగా ఉన్నాను కొన్ని కొంత ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయాలి కొంత వాక్యం చూస్తే నువ్వు చెప్పమంటావు చెప్పేది మనది కాదు కదా టిజీ చెప్తున్నా చెప్పేది ఏం చెప్పాలా మీరు అక్కడ నిలబడండి ఆ దినం మీకు ఆ సమయం మీకు ఏమనేది మీ కాదు మీరు పరిశుద్ధాత్మ మాట్లాడతాడని చెప్తున్నాడు కనుక సిద్ధంగా చదువు సోమరులైన సోమరు చేయదు నిష్కల చేయదు సిద్ధంగా ఉంటాయా ఇవి ఎవరికి లేకపోవును ఇది ఏ వాళ్ళకి వాడు తన పూర్వ పాపములకు చూడు ఈ పూర్తి ఇక ఈ పూర్తి పై నుంచి లేకపోను పూర్తి నుంచి ఏమితే దయా మనం చూస్తాం కదా దేవునికి జ్ఞానం ముందు ఇది పూర్తి లేకపోను పై నుంచి లేకపోను పూర్ణ పాపంను శుద్ధి కలిగిన మరచిపోయి అలా రక్షణ పొందిన పాపం ఆయన ఎప్పుడు ఆయన పాపం క్షమించబడి మర్చిపోతాడంట ఆయన గుడ్డివాడును ఆయన ఏమంతా గుడ్డివాడైపోతాడంట అంటే ఈ లోకంలో ఈ లోకం గుడ్డితనం కదా గుడ్డి వారును దూరదృష్టి లేని వాడకును దూరదృష్టి వాళ్ళంటే ఆయనకు వాక్యం కనబడే ఆయన ఇంత బైబుల్ చూసిన వాక్యం కనబడే ఆయనకు దూరదృష్టి వారు వాక్యం ఎంత కను ఆయన ఎందుకంటే గుడ్డివారు కదా మన ప్రభు చెప్పినాడు ఏం చెప్పడం వారు ఇంటకింకును ఈడు ఎంత మాది గ్రహించను మనం చూస్తాం మన ప్రభు సేవలో అందువలన సహోదరులారా అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటులు ఇది ముఖ్యమంత్రి రక్షణ పోలితే సాల్ కాదు అలా నీకు దేవుడు పిలిచినాడు పేరు పెట్టి పిలిచినాడు తన రత్నం కట్టి నీకు కొన్నాడు నీకు పిలిచినాడు ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టి ఎంతగా ప్రయాసపడి ఆయన అంతగా గాయాలు ఏం చేసినాడు ఆయన తిరిగి పిలిచినట ఈ పేతురు చెప్తున్నాడు మిమ్మల్ని పిలిచిన వాన్ని మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు అలా మీ పిలుపు మీకు పిలిచినాడు దాని తర్వాత ఏం చేయాలా పిలిచిన ఏం చేయాల ఆగిపోద్దు సాగిపో ఏర్పాటు ఏర్పాటు ఉన్నది మీకు నిశ్చయము చేసుకున్నటకు మరీ జాగ్రత్త పడుడి అలా నిశ్చయం చేసేందుకు మరీ జాగ్రత్త పూర్తిగా చేస్తాను జాగ్రత్త నువ్వు బాత్రూమ్ పొందితే సాలు నీ పిలుపు నీ ఏర్పాటు నిశ్చయంగా చేయరు కదా సోర్ సంపూర్ణ ఎప్పుడు వరకు నీ నా కాలం వరకు నా కాలం వరకు నేను నిత్యంగా చేసుకోవాలా నా నిలబడాలా నిత్యంగా చేసుకోవాలా జాగ్రత్తగా ఉండాలా నిత్యంగా చేసుకోవాలి ఎంతవరకు నేను గట్టిగా పడుకోవాలా నాకు ఇచ్చిన రక్షణ ఇంకా అటుడు మీరు ఇతి క్రియలు ఇతిక్రియలు చేయువారైతే ఎప్పుడునో తొట్టిల్లరు అసలు ఇతిక్రియలు చేయువారైతే మీరు ఎప్పుడు తొట్టిల్లరు మీరు ఎప్పుడు పడిపోవడం ఇక్కడ పేతులు అలాగునా అలాగునా మన ప్రభువును రక్షకుడునైనా మన ప్రభు రక్షకునైనా యొక్క నిత్య రాజ్యములు అనలియ అలాగనా మన ప్రభు ఒక నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును అనలియ సమృద్ధిగా అనుబడు మన రాజ్యం దేవుని యొక్క రాజ్యంలో సమృద్ధిగా అనుభవించడం అంటే సమృద్ధిగా మీకు దేవుడి స్థానిక వాగ్దం చేస్తున్నాం పేతులు ధర కాబట్టి మీరు కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని ఈ సంగతులు ఇప్పుడు తెలుసుకొని మీరు అంగీకరించిన మీరు అంగీకరించిన సత్యముందు స్థిరపరచబడి ఉన్నను అలా సత్యం ముందు ఏమన్నా స్థిరంగా ఉండాలా స్థిరపరచనున్ను వీటిని గురించి వీటి గురించి ఎల్లప్పుడునూ ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు నీకు జ్ఞాపకం చేయటము సిద్ధముగా ఉన్నాను అలాగే సిద్ధంగా ఉన్నాను అలా మనం ఏం చేయాల మన సోదరుని దర్శించాలా ఇంకేమంటాడు మరియు మరియు మన ప్రభువైన ఏసు మన ప్రభు అయిన ఏసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి అలా నా గుారం త్వరగా ఎడిచుకుంటే చూస్తా పావులు భక్తుడు చెప్తాడు కదా ఆయన కాలం వచ్చినప్పుడు అందరు చెప్తే అందరు పావులు భక్తుడు ఉంటారు అక్కడ ప్రవచన వచ్చినాక పోతా అంటే నేను కానీ పోతా సావు అయితే బతికితేసే సాయితే మేరే అయితే ఇక్కడ చూసుకుంటే నా గుడారం నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ గుడారం అంటే ఈ గుడారం అంటే మన మన మందిరం యశ్వ్రభ మందిరం ఈ గుడారం ఈ సంగతులను జ్ఞాపకం చేసి ఈ సంగతు మీకు జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని మీకు మీకు రేపుట న్యాయమని ఎంచుకొను ఎంచుకుంటున్నాను హలో మనం మీ ఎంచాల రేపాలా దేవుని వాక్యం రేపాలా ఈ లోకంలో గొప్ప జనం ఏమైంది పాలు అనుకున్నాను రేపాల దేవుని వాక్యం లేదా రేపాల అంటే వాళ్ళ లేపాల నేను మృతి పొందిన తర్వాత కూడా నేను మృతి పొందిన కూడా మీరు నిత్యము వీటిని నిత్యం వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును అలాగే ఈ వాక్యాలను నేను మృతి పొందిన జ్ఞాపకం చేసుకును ఎలా అనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి చమత్కారం కథనా అనుసరించగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శక్తిని మన ప్రభు అయిన శక్తిని ఆయన రాకడను ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ నేను తెలుపలేను కానీ ఆయన మహత్యమును ఆయన మహత్వమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితి అలా ప్రభు సేవలో పేతురు శాక్తం చెప్తున్నాడు మేము మేము చూసినాం మనం ఆయన ప్రభు ఎంత ఉండి మేము చూసినామని అక్కడ పేతురు శాక్తం చెప్తున్నాడు అక్కడ ఎట్లా జరుపుతుడ ఈయన నా ప్రియకుమారుడు ఈయన నా ప్రియకుమారుడు ఎక్కడ మత స్వార్త సెవెంటీన్ లో చూస్తాం మనం ఇది ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను అను శబ్దము ఈయన నేను ఆలోచిస్తున్నానను శబ్దము అని శబ్దము మహాదీవ్య మహిమ నుండి మహాదీవ్య దేవం నుండి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఆయన దగ్గర వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన తండ్రి అయిన దేవుని ఆయన పొందగా గంథము మేము పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై అలా ఆయనతో గుర్రం ఉండే మనం చూస్తాం కదా ఏసు ప్రభు కొండ మీద తీసుకు ఏకాంత రూపాంతరం పోతారు కదా మనం చూస్తాం మన ఏ మన మోషి వచ్చి మాట్లాడుతుడు ఆ ఇక్కడ దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియబెడుతుంది ఇంకా ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిని ఆకాశం నుంచి ఆ శబ్దం రాక మేము ఇంటిని మరియు ఇంతకంటే మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది అలా ఈ వాక్యం మనకు ఇంతకంటే స్థిరమైన ప్రవచ వాక్యం మనకు ఉన్నదంట మనకు దొరుకుతుంది ఈ వాక్యమే దేవుడు కనుక మనకు ఉన్నది కనుక తెల్లవారి వేకువ చుక్క తెల్లవారి వేక మీ ఉదయంలో ఉదయించు వరకు తెల్లవారి వేక అంటే ఆ చుక్కను ఏసు ప్రభుత్వం మీ ఉదయంలో ఉదయించాలా ఎందుకంటే చీకటి జనంలో జియో వాకం వంకర జనంలో ఉండని పేత్రులు మనకు చూస్తా ఆ వాక్యము ఆ వాక్యము చీకటి గల చోటున ఆ చీకటి గల చోటున అంటే చీకటి జగల చూడన వెలిగించు దీపమై ఉన్న వెలిగించు దీపమై ఉన్నది దాని ఎందు మీరు లక్ష్యం ఉంచిన ఏడల ఈ వాక్యం ఎందు లక్ష్యం ఉంచిన ఏడల ఈ వాక్యం లక్ష్యం పెట్టాల మీకు మేలు ఒకడు తన ఊహను బట్టి ఒక ఊహను బట్టి చెప్పు లేఖనములో లేఖములో ఏ ప్రవచనము మొదట గ్రహించుకోనవలను మొదటి గ్రహించే ప్రతి ప్రవచనం గ్రహించాలా దేవుని అలా కలిగిందా లేదని ఇక్కడ చెప్తున్నాడు లాస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ చూడు బ్రదర్ ప్రవచనము ఎప్పుడును ప్రవచనం ఎప్పుడును మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనిషిని ఇచ్చను కానీ మనుషుల పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారి అలాలు మనుషులు మనుషుల పరిశుద్ధాత్మ ప్రేరింపబడిన పలికిరి దేవునిగా పలికిరి దేవుని ఈ ఆత్మతో నిండి వాళ్ళు పలికిరి అని ఇక్కడ పేతులు చెప్తున్నారు అంటే ఎప్పుడు ఏమి జల మనం ఉండాలా ఇక్కడ ఏమి నెల మనం మెలుక ఉండాలా ఇక్కడ వాక్ష బ్లూకాస్ వార్త ఇక్కడ రాసుకున్నారు మళ్ళీ ఎక్కడ పని చేయాలి పండేనా అదే ఇక్కడ ప్రభు తన శిష్యులకు చెప్తాడు థర్టీ ఫైవ్ మీ నడుములు కట్టుకొని ఉండుడి అలాగే ఇక్కడ ప్రభు చెప్తుంట ఉన్న మీ నడుమును కట్టుకుని ఉండి మీ దీపములు వెలుగుచుండనియుడి అలాగే మీ దీపం వెలుగుతుండి మీ దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉండాలా మన దీపం ఎప్పుడు వెలుదేవుతూ ఉండాలా మంట ఉండాలా మనకు ఇంకా ఉంటాడు ఇక్కడ ముందుగానే ప్రభు చెప్పిన అక్కడ పేతురు ఒక చెప్తు మనకు తమ ప్రభు తన ప్రభు పెండ్లి మీద నుండి వచ్చి తట్టగానే తన ప్రభు పెండ్లి మీద తట్టగానే అతనికి తలుపు తీయటకు అతను తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చినో అది ఎప్పుడు వచ్చినో అని అతని కొరకు ఎదురు చూచు మనుషులు వలె ఉండు అలా ఎదురు చూచి మనుషులే ఉండడు అంటే సిద్ధంగా ఉండు అంటే ఎప్పుడు వస్తుందో ప్రభుత్వం లేదు మనం సిద్ధంగా ఉండాలా అలా ఏం చేయాలా వాక్యం చెప్తాను ఎప్పుడు తీ మొత్తుకువి మన పౌరు బ చెప్తుడు మీ సిద్ధంగా ఉండాలా సమయం లేదు అప్పటి లేదు మీ సిద్ధంగా ఉండాలా అంటే మనం రెడీ ఉండాలా అక్కడ దగ్గర మన ప్రజలు చీకటి జీగంలో ఈ వాక్యం జీవ వాక్యం చేయాలా మనం ఈ మనం ప్రకటించాలా ఈ వెలుగు జగన్ ఇక్కడ ప్రభు మన శివుడు శిష్యులు చెప్పడ శిష్యులైన పేతుడు ఇక్కడ చెప్తున్నాడు ఈ వాక్యం మీ లక్ష్యం పెంచిన మీకు మీరు దేవుడు సుతం విశ్వ ప్రభా నా దీవానికి సో బ్రహ్మసాగురు దీవానికి శుతం నా చెప్పి అప్పుడు చెప్పిండు పేతుడు నా ఈ వాక్యం చెప్పింది విశ్వ ప్రభావ ఈ వాక్యం ఇంకా ధ్యానం చేయాలా ఇంకా నూర్తపోవాలా ఈ చీకటి జగన జీవ వాక్యం వెలిగించాలా అనే చీకటి నుంచి విడుదల పొందాలా నాదివ్వ అనేక రక్షణ పొందాలామని మీరే కార్యం ఇస్తున్న ప్రసమీన్ బ్రదర్ ఆర్ మహాపరిశుద్ధుడు అయిన తండ్రి కృపా సత్య సంపూర్ణుడు వై జీవం కలిగిన తండ్రి జీవాధిపతి ప్రభు మా రక్షకుడు మా విమోచకుడు ఉన్న తండ్రి పరలోకమందున్న తండ్రి నీకు వర్ణనాలు నీకు కృతజ్ఞతలు స్థుతులు నాయన స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలం అంతా ప్రభా ఈ దినమంతా ప్రభానైనా నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన ప్రభాని అయినా మమ్మల్ని సజీవలు ఎప్పుడో తండ్రి ఈ రకరకాల సమయంలో ప్రభానైనా తండ్రి మన సన్నిధిలో మమ్మల్ని చోర్చి ప్రభాని అయినా తండ్రి పాటల ద్వారా మీరు మహిమ పొంది వాక్యం ద్వారా ప్రభా ఈ ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభాని అయినా తండ్రి కాబట్టి మీరు మాట్లాడిన యొక్క మీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు ఆయన స్తోత్రములు ప్రభ ఈ యొక్క విన్న వాక్యం ప్రభ ఆ వాక్యం తగినట్టుగా మేము నడుచుకోవాలా నీ ప్రతి మాటను అనుసరించి మేము నడుచుకోవాలి మాట వినాలా ప్రభ తండ్రి మీరు వాక్యం మీరు మాతో మాట్లాడినారు ప్రభ కాబట్టి సద్గుణం కలిగి ఉండాల భక్తి కలిగి ఉండాలా సహోదర ప్రేమ కలిగి ఉండాలా ఆశా కలిగి ఉండాలా తండ్రి సహనం కలిగి ఉండాలా ప్రభ దయ కలిగి మేము ఉండాలా ప్రభ మీరి క్రియలు చేయవారి దూర సృష్టి లేని వాడు రుటివాడు అగుతులని చెప్పినావు ప్రభ కాబట్టి మా పిలుపును మా ఏర్పాటును నిత్యం చేసుకున్నట్టు మేము మరీ జాగ్రత్త పడాలా ప్రభా అయిన తండ్రి ప్రభ అగినట్టుగా నీ చిత్తాన్ని పూర్ణంగా గ్రహించాలా నీ చిత్తాన్ని సంపూర్ణంగా మేము జరిగించాలా ప్రభా కాబట్టి నా యొక్క ఊహలను బట్టి ఈచలను బట్టి ప్రవచన వాక్యం కలగలేదని చెప్పినావు ప్రభ పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి వారు నాయన వాళ్ళు మూలుగులేనని చెప్పినారు ప్రభా ఆ రీతిగానే ప్రభా నీ పరిశుద్ధాత్మ నడిపింపు నీ పరిశుద్ధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించి నాయన ఉన్న ప్రతి ఒక్క సత్యాన్ని మేము గ్రహించాలా ఎవరు ఎన్నడూ చూడని రీతిగా మేము వాక్యాల్లోని సత్యాలు గ్రహించాలా వాటిని పరిశీలించాలా ప్రభ నాయన అనేకులకి ప్రభా ఎవరు ఎన్నడు చెప్పని రీతిగా ధైర్యంగా నీ నీతిని సత్యాన్ని మేము ధైర్యంగా ప్రకటించాలి ఆ రీతిగా సువార్త ప్రకటించడం విషయంలో ఏమాత్రం మేము సిగ్గుపడకుండా ప్రభాని తండ్రి ఆయన ఎందుకంటే సువార్థ ప్రకటిస్తే అది శక్తి అయి ఉందన్నావు నీతి సమాధానం అందులో ఉందన్న చెప్పినావు ప్రభ ఆ రీతిగా ప్రతి ఒక్కరికి నీ సువార్థను మేము ప్రకటించాలా ప్రభాని తండ్రి కాబట్టి మేము బుద్ధి కలిగిన కన్నికల్లాగా ప్రభ మేము వెలగాల మా దీపాలు ప్రభా అయినా తండ్రి ఒక దీపస్తంభం లాగా ఉండాల ప్రభ అనేకులు చీకటిలో ఉన్న అందరు ఆ యొక్క వెలుగులో వచ్చేలాగా ప్రభా నయన మా దివిటీలు మేము చక్కపరుచుకోవాలా ప్రతి దినం నైనా నీ ఆత్మతో నింపబడాలా అభిషేకించబడాలా ప్రతి సమయంలో ప్రభ నీ సువార్తను మేము ప్రకటించాల ప్రభ ఆ రోజు పేతులు చెప్తుండే మేము కన్నులారా వింటిమి చెవులారా విన్నాం కాబట్టి ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నానని శబ్దం విని ఆ రీతిగా వాళ్ళు అనుభవపూర్వకంగా ప్రభా నైనా తండ్రి ప్రకటించినారు ప్రభానయన ఆ రీతిగా నీ గురించి మేము కూడా సాక్ష్యం ఇవ్వాలా ప్రభా నైనా తండ్రి ఆ రీతిగా ప్రభా కల్పన కథల వైపు ఉన్న అనేకులను ప్రభా నీ యొక్క సత్య మేము నడిపించాలా నాయన ప్రభా తండ్రి సమయం ఉండగా ఆ సమయం ఉండగా నువ్వు వాక్యాన్ని ప్రకటించమన్నా ఏ దాసుడైతే ప్రభా నువ్వు తిరిగి వచ్చినప్పుడు మెలుకుగా ఉంటాడో ఆ దాసుని మీరు మెచ్చుకుంటానున్నారు ప్రభా ఆ రీతిగా ప్రభానైనా నీ పనిలో మేము నిమగ్నమై ఉండాలా ఎన్ని ఐక్య విచారాలున్నా వాటిలో మేము కొట్టిమెట్టుకుండా ప్రభా ప్ర తండ్రి నీ వాక్యాల ప్రకారంగా మేము జీవించాలా ప్రభానైనా కాబట్టి ప్రభా నైనా తండ్రి మేము ప్రతి దినం ప్రభా నీ సువార్తని మేము ప్రకటించాల ప్రతి దినం ప్రభ మమ్మల్ని మేము ఉపేక్షించుకొని నీ శిలువ ఎత్తుకొని నిన్ను వెంబడించాల ప్రతి దినం ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రభ మా పిలుపును మా ఏర్పాటును మరీ మేము నిశ్చయం చేసుకోవాలా ఆ రీతిగా ఈ లోకంలో ఉన్నంత కాలం ప్రభావ నీ చిత్తాన్ని సంపూర్ణంగా మేము నెరవేర్చాలా మళ్ళీ ఎలాంటి శరీర బలహీనతలు ఉండద్దు ఎలాంటి ఐక్య విచారాలు ఎలాంటి లోక సంబంధమైన జీవితం మేము కలిగి ఉండకుండా పైనన్న వాటిని మేము వెతకాల నాయన తండ్రి ఆత్మ సంబంధులుగా మేము జీవించాలా ఆత్మ పూర్ణులుగా మేము ఉండాలా ఆత్మ బలం కలిగి ఆత్మలో తీవ్రత కలిగి ప్రభ నీ పాదాల యుద్ధకు మేము ఉండి ప్రతి దినం ప్రభ స్వరం వింటూ నీ ముఖ దర్శనం చేస్తూ ప్రభ నాయన తండ్రి మీ ద్వారా మేము నడిపించబడాలా ప్రభ అయినా మీ మహిమలో నుంచి అధిక మహిమ తేజస్సులోకి మేము ఉండాలా ఆ రోజు మీరు ఏ రీతిగా అయితే రూపాంతరం చెంది పూర్వకాలపు భక్తులైనా ఏలియా మోస ద్వారా మీరు మాట్లాడినారు ప్రభ అదే రీతిగా మేము కూడా రూపాంతరం చెంది నాయన మేము కూడా పూర్వకాలపు భక్తులతో సంభాషించాలా అలా ప్రభ నిన్ను పోలి నీకు మాదిరిగా నీ అడుగు జాడల్లో మేము నడుచుకోవాలా ప్రభ ఈ వాక్యాలన్నిటి ద్వారా మీరు మాతో మాట్లాడి నాయన తండ్రి ఆ రీతిగా మేము నడుచుకున్నా మీరు మాకు మార్గం చూపించినందుకు మీకు వందనాలు స్థుతులు ప్రభ ఈ వాక్యాన్ని సాత్వికంతో నేను అంగీకరిస్తూ ప్రార్థిస్తున్నాను ప్రభ నాయన శ్రీనివాస్ బ్రదర్ గురించి ప్రార్థిస్తుండగా శ్రీనివాస బ్రదర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన కన్నును ముట్టి తాకి స్వస్థపరచు యేసుక్రీస్త నామంలో ప్రభ ఆ కన్ను సమస్య నుంచి సంపూర్ణ స్వస్థత ప్రభ శ్రీనివాస్ బ్రదర్ కి యేసుక్రీస్త నామంలో కలుగునుగాక ఆయన ప్రతి అపరాధములు పాపములు క్షమించి రక్షణ మార్గంలోకి నడిపించి మీ రాజ్యంలో తండ్రి ప్రార్థిస్తున్నాం ప్రభ అలాగే రవిచల్ల బ్రదర్ కిడ్నీ లివర్ ని ఆ కంటి సమస్య నుంచి ప్రభా మీరు స్వస్థపరచండి ఆయనలో ఉన్న ప్రతి ఒక్క స్పిరిట్లను మీరు బంధించండి యేసుక్రీస్త నామంలో విడుదల కలుగును గాక ప్రాభ తండ్రి సంపూర్ణ విడుదల మీరు దయచేసి సంపూర్ణ రక్షణ మార్గంలోకి నడిపించండి ప్రతి ఆలోచనలు అన్నీ కొట్టివేయండి ఆయనకున్న ప్రతి అవసరము ప్రతి అక్రత అన్ని మీ క్రీస్తు మహిమధేశ్వరంలో తీర్చి మీకు వరకు సాక్షిగా నిలబెట్టమని తండ్రి ప్రార్థిస్తున్నాం కామమ్మ సిస్టర్ గురించి రామచంద్ర బెదర్ గురించి నాయన రాజేష్ బెదర్ గురించి ప్రార్థిస్తుండగా వాళ్ళ ముగ్గురు మీకు కనికిరం చూపించండి ప్రభా వాళ్ళ పాపములు అపరాధములు అన్ని క్షమించండి తండ్రి వాళ్ళు ఉన్న స్థితి నుంచి విడిపించండి ప్రభ వాళ్ళకున్న ప్రతి అనారోగ్యం నుంచి మీరు స్వస్థత దయచేయండి ఆ రీతిగా మీకు వరకు సాక్షులుగా నిలబెట్టండి ప్రభ తండ్రి ప్రభ వాళ్ళ తప్పులు అపరాధములు పాపములు అన్ని క్షమించి వాళ్ళని నాయన నీ రాజ్యంలో చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం ఆ రీతిగా ప్రభ నాయన వాళ్ళ యొక్క చిత్తం ఏమైందో ప్రభ అది నెరవేర్చుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా నైనా తండ్రి అలాగే రీనా సిస్టర్ పక్షవాతంతో బాధపడుతుంది ప్రభా అలాగే బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో ఆమె ఎంతగానో సఫర్ అవుతుంది ప్రభ ఆమె పట్ల మీకు అనుదృష్టి ఉంచండి ప్రభ ఆ యొక్క నుంచి మీరు స్వస్థపరచండి ఆ బ్రెయిన్ ట్యూమర్ నుంచి కూడా మీరు స్వస్థపరచండి అరికాలు మొదలుకొని తండ్రి నడినంత వరకు మీరు ముట్టి తాకి స్వస్థపరచం ఆయన తండ్రి ఆమె చేసిన ప్రతి అపరాధములుంటే పాపములుంటే క్షమించి ఆ యొక్క భయంకరమైన ప్రభని ఆయన యొక్క విధానంలో నుంచి విడిపించమని ప్రభ వెలుగు ఆమె మీద ఉదయించాల ఆమెలో ఉన్న ప్రతి చీకటిని మీరు ప్రార్థనమని తండ్రి ప్రార్థిస్తున్నాం కుటుంబంలో తన జీవితంలో పిల్లలకి మీ పరలోకపు శాంతి సమాధానం నెమ్మది బిడ్డల యొక్క భవిష్యత్తును మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభ నాయన తర అలాగే అనసూయమ్మ కాలు సర్జరీ గురించి ప్రార్థిస్తుండగా ఆమె పట్ల మీరు కనికరం చూపించండి మీరు పొందిన గాయాల చేత ఉన్న స్వస్థత ఏసుక్రీస్తు నామంలో అనుగ్రహించండి ప్రభామ అపరాధములు పాపములన్నీ క్షమించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించి సంపూర్ణమైన రక్షణ మార్గంలోకి ఆయన మీరు నడిపించండి ఆ రీతిగా నీ రాజ్యంలో ఉండులాగినా ప్రభ మీరే నడిపించమని తండ్రి ప్రార్థిస్తున్నాం ప్రభా లైతే రిస్క్ అనే చిన్న పాప యొక్క ఇన్ఫెక్షన్ నుంచి మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి ప్రభా తండ్రి మీరు పొందిన గాయంలో చేత ఉన్న స్వస్థత ఏసు క్రీస్తు నామంలో తండ్రి ఆ పాపకు అనుగ్రహించి మీ వరకు సాక్షిగా నిలబెట్టుకోమని తండ్రి మేము ప్రార్థిస్తున్నాం అలాగే సుందర గత యొక్క తాగు నుంచి వినిపించండి ప్రతి ఆల్కహాల్ స్పిరిట్ ని ఉన్న ప్రతి దురాత్మని ప్రతి డిమన్ స్పిరిట్ నిసు క్రీస్తు బంధించి ఆయన ఏసు క్రీస్తు నామంలో విడుదల ప్రకటిస్తున్నాం ప్రభ ఆయన మీరు ఈ లోకంలో ఏది బంధిస్తే అది బంధించబడుతుంది కాబట్టి ప్రభ ఆ అధికారం మీరు మాకు అనుగ్రహించినారు ప్రభా శత్రు బలవంతటి మీద మాకు అధికారం ఇచ్చిన ఆ రీతిగా ప్రభా నైనా ఆ బ్రదర్ కి విడుదల ఏసుక్రీస్తు నామంలో మేము ప్రకటిస్తున్నాం ప్రభా ఆయనను ముట్టి తాకి స్వస్థపరచమని మీకు వరకు సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభ అలాగే ఆకుల్ శ్యామ్యుల బ్రదర్ గురించి ఆయన ఆయన యొక్క హెర్జియా సర్జరీ గురించి మేము ప్రార్థిస్తుండగా మీరే కనికేరపడండి కృప చూపించండి మీరు పొందిన గాయముల చేత స్వస్థత ఇచ్చండి ప్రతి ఒక్క స్పిరిట్ ని ఏసుక్రీస్తు నామంలో బంధించినయన మీరే విడుదల అనుగ్రహించమని ఆయనను మీకు వరకు సాక్షిగా నిలబెట్టమని ఆయన ప్రతి అపరాధములు పాపములు క్షమించమని నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం ప్రభ అలాగే శివదాసు యొక్క బ్లడ్ క్యాన్సర్ గురించి కూడా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా యొక్క ప్రతి ఒక్క స్పిరిట్లను ప్రభ యేసుక్రీస్తు నామంలో బంధించిన ఆయన ఆయనకి విడుదల ఏసుక్రీస్త నామంలో ప్రకటిస్తున్నాం ప్రభ మీరు పొందిన గాయల చేత ఉన్న స్వస్థత ప్రభ ఆయనకి ఏసు క్రీస్త నామంలో కలుగునుగాక మీ పరలోకపు శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించండి ఆయన ప్రతి అపరాధములు పాపములు క్షమించి రక్షణ మార్గంలోకి నడిపించమని తండ్రి నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే ప్రభ ఎక్కడైతే క్రైస్తవుల పట్ల దాడులు జరుగుతున్నాయో ప్రభ ఎక్కడైతే క్రైస్తవుల పట్ల హింసలు జరుగుతున్నాయో ప్రభ అక్కడున్న ప్రతి సేవకుణ్ణి ప్రతి విశ్వాసిని ప్రతి క్రైస్తవుని ప్రభ మీరు బలపరచండి ధైర్యపరచండి మా విశ్వాసము అంతకు మట్టుకు ఉంటేనే మేము సాక్షులుగా నిలబడం ఎందుకంటే ప్రభ నాయన అంతము వరకు సహించబడి వాడే రక్షించబడతాడన్నో కాబట్టి నాయన నీ నిమిత్తము ఇవన్నీ ఈ లోకంలో కలుగుతాయి ప్రభ కానీ వాటిలో ఏటిలో కూడా నాయన ఎవరూ భయపడకుండా విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా తండ్రి నీ వరకు సాక్షులుగా నిలబడాలా ప్రతి ఒక్కరికి మీరే నాయన ఆ రీతిగా ధైర్యాన్ని అనుగ్రహించండి ప్రతి ఒక్కరిలో ఆయన నీ వాక్యాన్ని స్థిరపరచండి ప్రతి ఒక్కరిని ప్రభా తండ్రి ఈ శ్రమల నుంచి యొక్క ఆపదల నుంచి ప్రభ మీరు తప్పించండి ప్రతి ఒక్కరిని ప్రభ నైనా మీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకోమని సువార్త ప్రకటించబడిన ప్రతి ఆయన ప్రాంతంలో మీ సువార్త ప్రకటించండి ప్రకటిస్తున్న ప్రతి దైవ చుట్టూ మీ కంచె వేసి మీ దూతల కాపుదలు అనుగ్రహించండి ప్రతి సంఘాన్ని మీ యొక్క సత్యంలోకి నడిపించిన ఆయన మీరే మహిమ పొందమండి ఈ యొక్క నాయన ప్రార్థనలు అన్నింటికీ ప్రభ నీ సన్నిధిలో ధూపం వేస్తున్నాను ప్రభ నాయన మీరే ప్రతి ప్రార్థన ఆలకించే దేవుడు ప్రతి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఆయన నీ బిడ్డల పట్ల ఎన్నడూ విడువను ఎడబయను మమ్మల్ని మరువనన్న దేవుడో ప్రభ ఆ రీతిగా ఈ ప్రార్థించిన ప్రతి బిడ్డల పట్లనైనా మీరే గొప్ప కార్యం జరిగించండి ప్రతి ఒక్కరి పట్లనైనా మీరే శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించి ప్రతి బిడ్డను మీకు వరకు సాక్షులుగా నిలబెట్టి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమండి ఈ ఉన్న ప్రతి ఒక్కరికి చుట్టూ మీకు కంచి వెళ్ళి వాళ్ళు చేస్తున్న ప్రతి పరిచయను దీవించి ఆశీర్వదించి వాళ్ళు కలిగి ఉన్న ప్రతి సమస్య దయచేసి ప్రభా ప్రతి ఒక్కరిని మీరు నూతనంగా మీ పరిశుద్ధాత్మతో అభిషేకించి ప్రతి ఒక్కరిని ప్రభా ఆత్మచేత నడిపించి మమ్మల్ని సేవలో బలమైన సాధనములా వాడుకొని మీ నామాన్ని మహిమ తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో తండ్రి ప్రార్థించి అడిగి తండ్రి ఆమె మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో ఉన్న మనందరికీ అలాగే ప్రార్థించిన విజ్ఞాపనలు చేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎక్కడైతే క్రైస్తవులకి దాడులు జరుగుతున్నాయో అక్కడున్న ప్రతి ఒక్క సేవకుడికి విశ్వాస్కి ప్రతి ఒక్కరికి ఆయన కృప కనికరము సమాధానము మనందరికీ సదాకాలము తోడ ఉండి నడిపించును గాక ఆమె